తీర్థం ఉందా ఏమనుంది ఎక్కడ తీర్థం ఉంది ఎదుట నేను చదువున్నాను బట్టి నామా మాటి తీర్థం లేదు పోలేండి వ్యాకరణం తలకోకు వ్యాకరణం వాళ్ళకుండా ఇద్దరు సో ఏతన్ నామా పురుషోభవతి ఈ మానవుడు ఉన్న వ్యక్తి ఈ పేరు గలవాడవుతాడు వ్యక్తికి అన్ని పేరులేనండి ఏది వ్యక్తి యొక్క స్వరూపంలో భాగం కాదు అన్ని పేర్లే ఇది సుబ్బారావు పేరే భర్తన్న పేరే భార్యన్న పేరే తండ్రన్న కొడుకున్న ఏదన్నా పేరే బ్రాహ్మణ క్షత్రియ ఇండియన్ తెలంగాణ ఆంధ్ర పంజాబ్ వాట్ ఎవర్ హీ కేవలం నామ్ హీ హై నథింగ్ మోర్ దాన్ నేమ్స్ నేమ్సే నామేజన్ వికారహ నేమ్సే వ్యక్తి స్వరూపంలో భాగం కాదు ఇది ఆకలిగా ఉంది సపోజ్ ఆకలిగా ఉన్న వాళ్ళందరూ లైన్ కట్టండరా అంటే మీరు ఏం కట్టడానికి పేరు ఏమిటన్నమాట ఆకలిగా ఉన్నవాడు అశేషతి అది వేడు ఈ పేరు గడవాడవుతాడు భాష గారు ప్రశ్న వేశారు ఈ పేరు గడవాడంటే ఈ పేరు అంటే ఏంటే తింటే పేరు అసూసి అది పేరు అంటే అసితుమితి అనే పేరు అంటే తినాలని కోరిక అదే పేరు వాడికి గుణనామ గుణాన్ని బట్టి వచ్చిన పేరు సో అశిషేష నామ తదా పురుషస్ నిమిత్తం నామీ అంటే వాడికి ఆకలిగా వేసినప్పుడు ఆకలి వేసినప్పుడు ఈ అశిషేషతైన నామ వచ్చింది కదా పేరు చెప్పారు దానికి నిమిత్తం ఏ నిమిత్తం ఈ పేరు వచ్చింది అది కొంచెం వివరించండి అని ప్రశ్నస్ అన్ని సమాధాన యత్తనాశితమ కఠినం పీత ఆపన్ ద్రవీకృత రసాదిపరిమయ్యే తా భక్తమన్నం జీర్యతి చూడండి ఎత్త పురుషే నాశితం అన్నం పురుషుని చేత పురుషుడు అంటే వ్యక్తి మానవుని చేత తినబడ్డ అన్నం ఏలదు అన్నం తింటాడు అన్నం అంటే కఠినం అంటే ఘన పదార్థాన్ని తింటాడు కఠిన పదార్థాన్ని తింటాడు కదండి తిని పీట ఆపహ ఈ కంఠంలో డెక్కుంటారు అంటే మూవ్ ఫ్లో ఫార్వర్డ్ నీళ్లు తాగాల్సి ఉంటుంది ఊరికే కఠిన తినేస్తే అది ఫ్లో ఉండదు ఫ్లో ఉండాలంటే ఏం చేయాలి మీరు పూర్తిగా నీళ్లు తాగాలి నీళ్లు తాగనన్నా తాగా లేకపోతే ఆ కలుపుని దాంట్లో పులుసేదో కలుపుకుంటారు కదండి అదే కొంచెం నీళ్లు దాంట్లో ఉండాలి క్లోక క్లో అంటే ఆయన ఫ్లోక అవసరమే బట్ మోర్ దాన్ క్లో నయంతే అంటే అర్థమేటి ఈ అన్నాన్ని అవి ద్రవీకృత్య రసాది భాగమైన విపరీతమయ్యంతే ఈ చిన్న అన్నము ఇది జీర్ణమే కావాలి జీర్ణం కావాలంటే మూడు భాగాలు కావాలి స్థూలము మధ్యము సూక్ష్మము అలా మూడు భాగాలు కావాలంటే దీంట్లో రసభాగము సూక్ష్మ భాగం మనస్సుకి పోతుంది సో అలా ముందు ఈ నేళ్ల ఈ తిన్న కఠిన పదార్థము జలముల చేత ఆ పరిణామాన్ని పొందింపబడుతుంది కాబట్టి అశనమును నడిపించి నడిపించడం అంటే నయంతే అంటే రసాది భావంలోకి తీసుకుపోతాయి అంటే అప్పుడే జీర్ణమైనట్టు లెక్క అది జరిగినప్పుడే తదా భుక్తం జీర్ణటి తిన్న అన్నము జీర్ణమైంది అని ఇలా జీర్ణం చేసేది ఏంటి జలములు నీ నీరు త్రాగేదానికి భోజనానికి ఒక టిప్ ఆయుర్వేదిక్ టిప్ అని ఉందని లేకపోతే ఉందో నేను చెప్తాను మీకు చెప్తున్నా భోజనానికి వెళ్లే ఒక గ్లాసు నీళ్లు తాగేయాలి మంచినీళ్ళు కావాలని అడుగుతారు వేస్తాను అనకూడదు వడ్డించి ఉండే వచ్చినీళ్ళు కావాలని అడుగుతారు ఎవరిని సరే చెప్తారు కొందరు ముందే నీళ్లు తాగిస్తే ఎక్కువ తింగోలాగా వేస్తారు అలాగే సరఫరా చేయకూడదు సుందరంగా ఎత్త వేసి వాళ్ళ గ్లాసులు నీళ్లు ఇస్తారు అది ఎంత సో దానివల్ల ఏమవుతుంది మీ కన్సంప్షన్ కొంచెం తగ్గుతుంది రైస్ రైస్ ఉండడం వల్ల ఉపయోగంగా ఉండదు ఫిల్లింగ్ తప్పిస్తే అంటే న్యూట్రిషన్ ఉండదు ఏమి ఉండదు కాబట్టి నీళ్లు తాగేస్తే ఆ ఫిల్లింగ్ కోషన్ కొంచెం తగ్గుతుంది సో థింగ్స్ విల్ బి బెటర్ యూ కెన్ యూ కెన్ గెట్ అప్ విత్ లెస్ కార్బోహైడ్రేట్స్ సిస్టమ్ విచ్ ఇస్ గుడ్ స సిస్టమ్ కాబట్టి ముందు నీళ్లు తాగారు భోజనం చేస్తుంటే ఇంకా నీళ్లు తాగకూడదు ఎందుకంటే నీళ్లు తాగేసేపటికి ఈ రకంగా చెప్పారు ఐదో అధ్యాయంగా చెప్పారు సో ఇప్పుడు మానవుడు ఏం చేస్తాడంటే స్నానం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ధోతి కట్టుకుంటారు దేవుడు కండుగా వేసుకుంటారు భోజనం కూడా అంతే చెప్పారు ఎలాగంటే ముందు నీళ్లు తాగేసేయండి వాసహ వాస వస్త్రం సో కడుపులో వస్త్రం వేసినట్టుగా అయిపోతుంది ఇప్పుడు భయం చేసి మళ్ళీ నీళ్లు తాగేసేది ఉత్తరాలు వేసినట్టు అయిపోతుంది అత్యున్న ఆహారానికి వస్త్రాలు ఉంటాయి పోయితే శివుతలా వర్ధడించింది సో వాట్ ఎవర్ భోజనం చేసినప్పుడు జ్యూసెస్ లిబరేట్ అవుతాయి ఆ దాన్ని వాటిని డైల్యూట్ చేసి కూర్చోబెట్టినట్టు అయితే జీర్ణం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి భోజనం చేసేప్పుడు నీళ్లు కొంచెం అవసరం అయితే తాగొచ్చు ఒక విషయం తాగొచ్చు అండి అసలు తాకూడదు కాదు కొంచెం చెందిన నీళ్లు తాగకపోవడం భోయినం అయిపోయిన వెంటనే మళ్లీ ఫుల్గా నీళ్లు తగ్గేట అప్పుడు నీకు జీర్ణం బాగా అవుతుంది కాబట్టి యథావాత చెప్పొచ్చేది ఏమిటంటే నీళ్లతోటి జీర్ణం అవుతుంది ఆహారము కాబట్టి నీళ్లకు మనం ఏమైనా పేరు పెట్టవచ్చు ఇప్పుడు అశనాయా అని పేరు ఎందుకంటే అసితం నయంతే ఏంటంటే అలాగే ఉంటుంది ఆ సమాసం ఉంటుంది దృష్ణాంతం చూపిస్తున్నారు అథవత్యశ నామా అశిషతీ గౌణం సో వీడికి పేరు వీడు తినాలని కోరుకుంటున్నాడు కాబట్టి వీడికి గౌణనామా వచ్చింది అప్పుల కశినాయ అని వీడికి ప్రస్తుతానికి ఏం వచ్చింది పేరు అశిషతి నామా ఈ పేర్లన్నీ కూడా చాలా స్వరూపంలో భాగం కాదండి చాలా సూపర్ఫిషియల్ గా ఉంటాయి నామాలన్నీ కూడా సో కొంతమంది ఏమనుకుంటారంటే నామే సర్వనుకుంటా నామాన్ని బట్టి ఏదో పెడతారు ఒక ఆయన నేను విన్నాను నాకు ఏదైనా ఒక రాయి మీరు సజెస్ట్ చేయండి అన్నాడు ఒక ఆయన అయితే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు వాడు చెప్పాడు సతీష్ అని చెప్పాడు సతీష్ అని చెప్పే వెంటనే బ్లూ రాయి సజెస్ట్ చేశాడు బ్లూ బ్లూ నేను ఉండబట్లేక అడిగాను ఎందుకంటే సతీష్ కి బ్లూ స్టోన్ కి సంబంధం ఏంటి అంటే సా వచ్చినప్పుడు అలా బ్లూ స్టోన్ ఇవ్వాలి చెప్పారు అదే తమ్ముడు రూపాయలు అంటే సుబ్బారా వస్తే చేస్తారు బ్లూ స్టోన్ ఇస్తారు అంటే నీ విద్య ఇదే నీ విద్యాలే నీ చదివిన శాస్త్రం ఇక్కడికి ఆఖరికి ఇక్కడ ఇదే శాస్త్రం నీ శన శాస్త్రం ఏంటంటే సా వచ్చిందంటే బ్లూ స్టోన్ ఇవ్వే దీని మీద వ్యాపారం చేసేస్తున్నాడు మొత్తం డజన్ స్టోన్లు పెట్టుకుని ఈ పేరును అడుగుతున్నాం ఆ స్టోన్ ఇవ్వడం అంటే అంత సింపుల్ గా చేయదు దాని చుట్టూ ఈ క్రియేటివ్ స్టోరీ ఎలా ఉండే ఆ మీ పేరు ఏదంటాడు ఇదంటాడు అదంటాడు ఏదేవో చెప్తాడు స్టోన్ ఇచ్చి పంపిస్తాడు వీడు అనుకుంటాడు నా పేరు సతీష్ కనుక ఆ స్టోన్ నన్ను ఉద్ధరిస్తుందని వీడు అనుకుంటాడు పేరు స్వరూపంలో భాగం కాదని వాడికి ఎప్పుడు తెలుసుకుంటాడు వాడు కనుక ఆ ఛాన్స్ ఉండే అసలు నా పేరు సతీష్ దాంట్లో స్థా ఉంది ఆ స్థా నా స్వరూపంలో భాగం అది నా స్వరూపంలో భాగం ఆ సకారానికి గురు స్థవంతో సంబంధమైన వీడి లెవెల్లో వాడు దాన్ని ఆ కల్పన ముందుకు పట్టుకెడిపోయి అదంతా జీవితంలో భాగం చేసేసుకుంటే కడిగి నాన్న నామరూపము నిత్యాన్ని ఎప్పుడు చెప్పాలి ఎవడు చెప్పాలి వాడు ఎప్పుడు తెలుసుకునే బాగా కాబట్టి అజ్ఞానమే ఆవర్భవించాలి లేదా ఉత్వర్ది జి శ్రీకృష్ణుడు అలాడు అధ్యాన ఆవిర్భావం చేయాలి ఈ లోకల్లో అధ్యాయం యొక్క విలాస అనిపిస్తుందిరా బాబు అని అంటాడు అంజు కదా So <laughs> so it is is like that. ఎనీవే సో గౌడం నామా కాబట్టి పేర్ ఈజ్ గౌణం పేరుదే ఉంది కొంతమంది ఏం చేస్తారంటే అహంకారము నామాన్ని కలిగి పెట్టుకుంటారు So దే so push దేర్ నేమ్ వాట్ దే ఆర్ పుషింగ్ ఈస్ దర్ ఈగో బ్లోటెడ్ ఈగో అని క్వశ్చన్ They are not... Name is just a vehicle వెహికల్ అది బ్లోటెడ్ ఈగో ఎవరి their name should come కమ్ నామో వస్తే రూపం వెనకాల ఉంటుంది కదండి అదే రూపాన్ని పెడతీయలేదుగా సో మేము వస్తుందంటే ఫోటోగ్రాఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళండి ఇటు తిప్పిన ఫోటో అటు తిప్పిన ఫోటో వెరీ అన్ఫార్చునేట్ టూ ఫోటోగ్రాఫ్స్ అసలు మహాత్మా ఉందంటే శిష్యులు ఏర్పాటు చేస్తే పర్వాలేదు మహాత్మా ప్రమోట్ చేయడం మహాత్ములు పెట్టుకోరు ఫోటోలో ఫోటో కట్టించుకుని వేసుకొచ్చుకుని కొట్టు పెట్టరు శిష్యులే పెడతారు బట్ ది పాయింట్ ఈజ్ మహాత్ములు ప్రమోట్ చేస్తున్నాడా లేదా అన్నది పాయింట్ ప్రమోట్ చేస్తున్నాడంటే హీ ఈజ్ మేకింగ్ ఏ మిస్టేక్ పరిహింసంస్ దానివల్ల ఏమీ కాబట్టి పరిహింసలు ఉన్నాయి సో నామము రూపము అహంకారానికి అలా వస్తూ ఉంటుంది కాబట్టి ఏ నామైనా కూడా అది నిత్య అసి వెరీ ఇన్సిడెంట్ అని జస్ట్ టెంపరవరీ అంటారు వెరీ కాన్సియంట్ ఏమి సారం లేదు నిస్సారం సో ఇక్కడ అశిష్యతీది గౌణం నామ ఓకే తర్వాత ఇంకోటి ఇంతకుముందు తిన్న అన్నం జీర్ణమైనప్పుడే మళ్లీ తినాలని కోరిక కలుగుతున్నాం అంటే అర్థమేమిటి ఇప్పుడు అశిషిషతి వీడి కలగాలంటే అసనాయ అయ్యుండాలి అలా కనెక్షన్ జీర్ణే అశిటుమిషి జంతు సకల ప్రాణులు మానవులు మాత్రమే కాదు అన్నం తిన్నది ఇంతకు తిన్న అన్నం జీర్ణమైనప్పుడే మళ్లీ తినాలి అనే కోరిక కాబట్టి అశిష్య శతీ అనేది ఏం పెట్టారంటే అంతకుముందు అశనాయా అయిందన్నమాట అని అలా చెప్పాల్సి ఉంటుంది తర్వాత అంతా తేజోబర్ణాల్లోకి తీసుకెళ్తారండి ఈ తేజోబర్ణ ప్రకరణం కదా ఈ సాంద్ర్యంలో తు అసిృత్వాత్ అశనాయాసిద్ధమిచ్చే తస్మిన్న తద ఆచక్ష అశనా సో తతను అక్కడ తట్ అపహ ఆచక్ష తట్ అంటే తప్రాన్ అర్థం భాష్యకాలు తప్రాణం మొదలు పెట్టారు కదా ఈ సర్వనామాలకు అర్థం వ్యాపేదిస్తూ ఉండాలి రూపాయి సో తట్ అని సర్వనామం మంత్రంలో ఉన్నది తద ఆచక్ష సో లేకపోతే తదథా తదథా గోనాయ అక్కడుండే తత్వ తదశితం నయంతే తత్ తే అది అక్కడుండగా అపాం అశితనేతృత్వాత్ అశనాయా ఇది నామ ప్రసిద్ధం ఇతస్ అర్థం అశితనేతృత్వాదాన్ని జీర్ణం వరకు తీసుకుపోతాయి ఎందుకంటే కంఠం నుంచి పుట్టులోకి తీసుకెళ్లడమే కాదు అక్కడి నుంచి కూడా జీర్ణావస్థలోకి తీసుకుపోయి నీళ్లేవు కాబట్టి అశితని ముందుకు తీసుకుపోయేది జీర్ణం వరకు కనుక నీళ్ళకి అనే అర్థంలో ఎకస్మిన్ అర్థం ఇది నామేరు కూడా ప్రసిద్ధంగా ఉన్నది ఆ విషయాన్ని అశనాయ దానికి ఎగ్జాంపుల్స్ గోనాయ ఇచ్చే గోపాల గోనాయ అని ఎగ్జాంపుల్ తీసుకోండి దాం నయతి గోవులను దాముండే ఏకవచనం చెప్పచ్చు గోహితుంది చెప్పచ్చు దాము ఏకవచనం ఆ గోవుని కాబట్టి గోపాలుడికి గోపాలు అంటే గోవుని పాలించేవాడికి గోనాయ అని పేరుంది త్వాన్ నయత అశ్వనాయ అశ్వాల ఇచ్చే సో అశ్వపాలకు ఈ గుర్రాలని ట్రైన్ చేసి ఇవ్వడు ఈ గుర్రాలకి ట్రైనర్ ఒకడు జాకీ ఒకడుంటాయి ఈ తరగతి గుర్రాలకు ఆ ట్రైనర్ ట్రైన్ చేస్తాడు సో ఆ ట్రైనర్ కి అశ్వనాయ అని పేర్లు అంటే జాకీకే అశ్వనాయ అని కూడా చెప్పొచ్చు అతను వాళ్ళు అశ్వాన్ని పాటిస్తారు అదే పురుషులు కూడా రాజుకి చెప్పొచ్చు ఆ సామ్రాజ్యంలో ఉండే జనులందరినీ నడిపిస్తున్నాడు పురుషనాయ అయితే సేనాపతి సైనికులందరూ పురుషులు కనుక సేనాపతి ఈ పదప్రయోగాలు ఉన్నాయి నాయా నాయా నాయా అంట అలాంటిదే అశనాయ చిన్నదాన్ని నడిపించేది అప్పులో నచ్చు ఏం తప ఆచక్షాశనా విసర్జనీయలోపేనా అదే విధంగా తదా అంటే వాడు ఆహారము తినే సందర్భంలో అపహ అశనా లౌకికాహ ఆచక్ష లౌకికులు ఎలాగైతే నిద్రపోతూ ఉంటే స్వపితేన పేరు పెట్టి పిలిచారు ఆకలిగా ఉన్న వాడిని అశిష్యశతు నామా అని అలాగే ఈ నీటిని లౌకికు ఏమని పిలుచుకున్నారు అశనాయ అంటున్నారు అంటే అశ అంటే అశనం నయంతి ఇది గో నయటి ఏమైంది గోనాయ అయింది కదా ఆపహ అంటే బహోచనం కాబట్టి చిన్నదాన్ని నడిపిస్తున్నాయి అంటే ఏమవ్వాలి అశనాయా అవ్వాలి మళ్ళీ విసర్గలేదేమి అంటే విసర్జనంగా లోపేనా అని మళ్ళీ చామ ప్రయోగం ఇంతకు ముందు యా లోపేనా అన్నట్టుగా విసర్గం డ్రాప్ అయిపోయింది బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అశనాయా అంటే అశనాయా అన్నమాట అప్పులుగా పేరు పెట్టారు త్రై వంశీ అద్భిభావేనా అద్భి వా కలిస్తే దీర్ఘం వస్తుంది ధ్వలోపే పూర్వస్తే దీర్ఘం హానిస్తుంది అద్భి వసాదు భావన వస్తుంది అసితేనా అన్నేనా నిష్పాటితమి శరీరం అది సంగతి నువ్వు మూలం పట్టుకోవాలి కార్యాన్ని పట్టుకోవడం కాదు ఈ శరీరం ఇది దీన్ని చూసి దీని నుంచి మూలానికి వెళ్ళిపోవాలి ఈ శరీరము నేను నాది అనుకోవడం పొరపాటు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏవంశతి అంటే ఈ పరిస్థితి ఇట్లుండగా అధి నీతేన అశితేన ఇదం శరీరం నిష్పాదితం అప్పుల చేత తీసుకుపోబడిన దీంట్లోకి రసాది భావేన నీతేన రసము తర్వాత రక్తము మధ్య మాంసము ఈ ఈ రూపములుగా ముందుకు అన్నము చేత అసితేన అన్నేనా కాబట్టి ఈ అన్నము చేత ఈ దేహం పుట్టింది అన్నం నుండి పుట్టింది అన్నం ద్వారా పుట్టింది ఒక కేవలము అన్నమే కాదు అప్పులు ముందుకు తీసుకు వెళ్ళిపోయిన అన్నము అంటే అప్పుల సహాయంతో జీర్ణమైన అన్నం నుంచి ఈ శరీరం పుట్టింది ఇప్పుడు వటకణిక ఇప్పుడు కణిక విత్తనం విత్తు సో మరియు విత్తుంది మరియు అంకురం రావాలంటే ఏం చేయాలి కొంచెం నీళ్లు పడాలండి నీళ్లు ఉండాలి కాబట్టి నేలలో వేస్తారు నీళ్లు చీలకరించాలి చీలకరిస్తే ఆ నీళ్ల యొక్క సహాయం ఆ విత్తనం నుంచి అంకురం వస్తుంది అదేవిధంగా ఈ చిన్న అన్నాం మీద నీళ్లు వేస్తుంటే ఇదే దేహము అనే అంకురం అంకురం ఏమవుతుంది వట అంకురం ఏమవుతుంది చెట్టు అవుతుంది ఇదో ఇదే చెట్ అయింది అలాగా ఇదంతా కూడా ఆ పులు అన్నము నుంచి వచ్చింది అని అధిభూతానికి అధ్యాత్మానికి సంబంధాన్ని నిరూపిస్తారు దేహమునుంద ఆత్మబుద్ధిని కూడా తగ్గిస్తుంది మీరు తిని నీళ్లు లేనండి తినీ నీళ్లు కాగి నీళ్లు తిని అన్నము ఇదే దేహం అంట సో బయట ఉన్నప్పుడు నదిలో ప్రవహిస్తోందనుకోండి నీరు నేను కాదు నాది కాదు ప్రమండలంలోకి తీసుకునేప్పటికీ నాది నోట్లోకి పోసుకునేప్పటికీ నేను అదే నీరు ఇదే మనస్సు చేసేటువంటి వ్యామోహం తప్ప ఎంతో సారమైంది సో ఇనివే ఈ విధంగా ఈ దేహము అంటారు పటకనికాయా ఉంటే వటబీజము నుండి అంకురం పుట్టుకొస్తుందో ఆ విధంగా ఈ దేహము కూర్చింది అని అంటున్నారు కనుమం శృంగ కార్యం శరీరాఖ్యం వటాది శృంగే త్తు మర్రి విత్తు నుండి నీళ్లు పడి ఎలాగైతే భూమిలో ఉన్న సారాన్ని తీసుకుని నీళ్లతోటి నీళ్ల ద్వారానే సారం వస్తుంది మళ్ళీ శాప్తో ఆ వటవృక్షం పెద్దది వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకా అయితే నేల కలిసి వటవృక్షం తయారైంది ఔషధీభ్య యథా పృథివ్యాం ఔషధైన సంభవం ఉంది వటవృక్షం అని అన్నారే కాని వటవృక్షం ఉన్నది నామరూపాలు అక్కడ ఉన్నది పృథివీ జలము వటవృక్షం ఉన్నది కేవలం నామరూపాలు కాబట్టి మీరేం చేస్తారంటే నేల తీసుకుని నేలలో బీజం వేసేసి నీళ్లు పోసేస్తే మీరు బీజంలోంచి వచ్చేస్తున్న బీజంలో అంత శక్తి ఎక్కడ ఉంది శక్తి ఉంది బీజశక్తి లేటెంట్ గా ఉంది కానీ ఆ చెట్టు ఒక వెయ్యి టన్ను ఓ టన్ను బరుందనుకోండి చెట్టు ఆ టన్ను ఎక్కడి వచ్చింది ఆ నేల నుంచి నేల నుంచి వచ్చింది కాబట్టి పృథివీయే పృథివీ అప్పులు రెండు కలిసి చెట్టు అయిపోతుంది కాబట్టి చెట్టుకి మూలమేమిటి చెట్టు శృంగం అనుకో దాని మూలమేమిటి అంటే పృథ్వీ అప్పులు ఈ దేహము కూడా అంతే అని చెప్పి చెట్టుతో కూర్చారు ఇండియన్ ఫిలాసఫీ ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఫిలాసఫీ అని అంటారు వాళ్ళు ఇక్కడ ఆ జ్ఞానాన్ని అలాగా దృష్టాంతాలతో చాలా అద్భుతంగా నిరూపిస్తారు దేహాన్ని చెట్టుతో పోల్చిన ఫిలాసఫీ ఇంకెక్కడ ఉందండి భారతదేశంలో ఒక ఎక్కడ ఉంది అదొక చెత్తం గీత ఎటువంటి చెట్టు ఊర్ధ్వూల మహశ్ శాఖం అంటే విషం ఇది చెట్టు మీరు అలా ఉంటేనే చెత్త ఊర్ధమూల మహశ్ శాఖ ఓ మహాత్ముడిని ఒక ఆయన అడిగారు కాబట్టి ఇలాంటి చెట్టు ఎక్కడైనా ప్రపంచంలో ఉందా అని అడిగారు ఊర్ధ్వ మూల మహశ్ శాఖ ఉంటే దృష్టాంతమైన మెటఫర్ అలాంటి చెట్టు ఎక్కడైనా ఉందా అని అడిగారు ఎవరూ అయినట్టు నా నువ్వే అన్న పెద్ద ఇన్వెస్టిగేట్ ఇలాంటి తల గిందుల చెట్లు ఏమైనా ఉన్నాయా తల గిందుల చెట్లు నువ్వే ఇన్వెస్టిగేట్ చేసి నువ్వే తల గిందుల చెట్టు అశ్వత్ ప్రాభులం కాబట్టి ఆ వృక్షము అనేది నిజతన వృక్ష దృష్టాంతం వటవృక్షంలో అయితే అప్పుల నుంచి పృథ్వీ నుంచి వచ్చిందో ఈ వృక్షం కూడా అలాగే అప్పుల నుంచి పృథ్వీ నుంచి వచ్చిందో వృక్షంతో ఎప్పుడూ తాదాత్మ్యం చెందకూడదు వృక్షం మీద పక్షి అంతే వాసుపర్ణ సరిజ సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతం వృక్షం మీద అలా పక్షి కింద ఉండడం ఏంటి ఆ పక్షి ఆ వృక్షం పడిపోయే ముందు ఎగిరిపోతుంది ఎగిరిపోయింది కాబట్టి పడిపోతుంది పడిపోయింది కాబట్టి ఎగిరిపోవడం కాదు ఎగిరిపోయింది కాబట్టి హార్ట్ ఆగి చచ్చిపోయేది అన్నారు ఇట్ అది మేము హార్ట్ ఆగి ప్రాణం పోయింది కాబట్టి హార్ట్ ఆగింది దట్ ఈస్ ఈ డైడ్ బికాస్ ఆఫ్ హార్ట్ సైజ్ కాదు బికాస్ ది డైడ్ ది హార్ట్ హైజ్ ప్రాణము ఉన్నప్పుడు హార్ పనిచేస్తూ ఉంటుందంటే ప్రాణం వెళ్ళిపోయింది హార్త అయిపోతుంది రివర్స్ అంతా కళ్ళ చంద్రుడి వ్యవహారం అంట ఇంకనే ఇప్పుడు కార్య జాగ్రత్తగా అనివే సో ఆ వటము ఎలాగైతే వటవృక్షము వటాది శృంగం వటవృక్షము మొదలైన కార్యము ఎలాగైతే పృథివీ నుంచి అప్పుల నుంచి ఉత్పన్నములయ్యాయో ఈ శరీరం కూడా అతిదే అని తెలుసుకో సౌమ్య విజానీ కిమ్ త్ర విజేయమిచ్యతే ఏమిటి తెలుసుకోమంటారు తెలుసుకోవాల్సిన ఏమో ఉందా అంటే ఉంది ఏదైతే నేతం అమూలం భవిష్యతికి అలా తెలుసుకోవాలి ఇది చెప్తున్నారు శృంగిదం ఇది తెలుసుకోవాలి ఇది నుంచి జాగ్రత్తగా గమనించు ఏమిటంటే ఇది శృంగవ కార్యవాత్ శరీరం నామూలం మూలరహితం భవిష్యతి ేత సో ఎలాగైతే శృంగము శృంగమంటే అంకురము అంకురము కార్యము దానికి మూలం అంటుంది అలాగే శుంగము వంటిది అంకురము వంటిది దేహము శరీరము కార్యము కూడా కాబట్టి శృంగము కార్యము శృంగం అంటే అంకురం అని అర్థం స్పెసిఫిక్ మీనింగ్ జనరల్ గా కార్యము అని చెప్తాం ఈ శరీరము ఇది శృంగము అంటే కార్యము కనుక దీనికి మూలము వండి తీరాలి అమూలం నా భవిష్యత్ నా మూలం భవిష్యత్తు మూలం లేని అవదు ఇదే మూలం అన్నానికి వీల్లేదు దిస్ ఇస్ ది అండ్ సెల్ఫ్ నాక్ దిస్ హ్యాస్ ఎ మూలం అని సో దీని మీద ఉండే వ్యామోహాన్ని తగ్గించుకుని ఆ మూలం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేహం విషయంలో సరైన దృష్టికోణం సరైన విషం ఉండాలి లేకపోతే మనిషి జీవితం అంతా తప్పు ధరిలో చాలా దుఃఖాత్మకంగా పోతుంది కూడా చాలా భయ భయాలతో పోటీ సకమటమైపోతారు సో దేహం విషయంలో సరైన దృష్టికోణం ఉండాలి అందు గురించే మన పెద్దలు తపస్సులో వదిలిపెట్టారు వీటికి దేహం విషయంలో యోగ్యమైన దృష్టికోణం వచ్చి దేహాన్ని ఒక పనిముట్టుగా మనం వాడుకోవాలి కాని దాన్ని అలాగే ట్యాంపర్ చేయకూడదు అని దానితోటి పాదార్మ్యాన్ని చెందకూడదు అని చెప్పడం కోసమే తపస్సులో ఓడిపెట్టారు కనుక దేహం విషయంలో సరైనటువంటి దృష్టికోణం ఉండాలి దాన్ని అలా శృంగంగా కార్యంగా తేజోగండముల యొక్క సమాహారంగా దాన్ని చూసుకో పాభౌతికంగా చూసుకోండా కానీ నేనుగా ఎన్నటో చూడకూడదు నాదిగా కూడా చూడకపోతే చాలా మంచిది దేహము నాది నాది ముందు నేను కాదని తెలుసుకోవాలి నాదిగా పెట్టుకోవచ్చు దేహి దేహ దేహము నేను కాదు దేహము నాది అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్ ఆ తర్వాత నాది అనే మాట కూడా డ్రాప్ అయిపోయి దేహము యొక్క ఎలూఫ్నెస్ వస్తుంది ఎలిఫ్నెస్ అంటే దాని దారి నాది ఉంటుందో నా దారిని నేను ఉంటానని నేను ఎవరు గెలుపుతాను అలాంటి ఎలూఫ్నెస్ వస్తుంది అప్పుడు వాడు చాలా యోగ్యమైన జీవితాన్ని పొందగలుగుతాడు ఇది శ్వేతకేతు ఆహా శ్వేతకేతు దీని మీద శ్వేతకేతు ప్రశ్న అడుగుతున్నాడు దీనికి మూలం లేకుండా ఉండగా లేదా అమూలం భవిష్యత్ అంటే ఇక మూలం ఏంటి అన్నగారు అడుగుతారు కదా తర్వాత అంటాం తస్వమూలం సార్ అన్యత్రమే ఖలు సోమ్యా అన్నేమ శృంగేనా ఆపోమూలమన్విచ్ఛా అధ్యుఃోమ్యా శృంగేన తేజోమూలమన్విచ్ఛా తేజసా సోమ్యశంగేనా సన్మూలమన్విచ్ఛా సన్మూలా సోమ్యా ప్రజా సదాయ స ప్రతిష్టా ఇది గొప్ప మంత్రం అల్టిమేట్ కన్క్లూషన్ ఏంటంటే సన్మూలా సౌమ్యమా సన్వా సదాయతనా స ప్రతిష్టా సద్విజ్ఞ స చాలా చక్కటి కన్క్లూషన్కి వచ్చుకున్నాం ప్రత్యక్వ మూలం సి దేహము మూలము లేని ఏం దాటిది దిస్ ఇస్ నాట్ ది అండెని దిస్ ఇస్ అఫల్ ఐ ప్రోడక్ట్ దిస్ హాజ్ ఇట్స్ ఆరిజన్స్ ఓకే వాట్ ఈజ్ ఇట్స్ మూలం అంటే ఇంకెక్కడ మూలం అన్నం ఆహారం మూలం ఫుడ్ బాడీ దాన్ని బాడీ అనుకో ఫుడ్ బాడీ ది నాట్ ది బాడీ ది ఫుడ్ బాడీ అంటేటి ఫుడ్ బాడీగా ఉన్నది అంతే నేను కొంచెం దీన్ని బాగా హైలైట్ చేసి చెప్తా ఉంటా గోన సంచుల్లో ఉన్న బియ్యము గోధుమలు పప్పులు ఇవన్నీ అవన్నీ ఆ గోన సంచుల్లో అదే నా దేహం ప్రస్తుతానికి గోన సంచుల్లో ఉన్నది అదే నా దేహం ఉంటే దేహం అంటే ఇంకా వేరే లేదంటే బస్ దర్సా కదా ఎంత వ్యామోహం మనిషిది ఆ గోన సంచుల్లో ఉన్నప్పుడు అది దేహం అనుకోడు కానీ దాని ఎందుకు నా జరిగే భావం ఉంటుంది ఈ నేను నుంచి ఆ నా చేస్తుంది చూడండి బియ్యం రెండు బస్తాలు మూడు బస్తాలు బియ్యం అంత ఎవరు కొనుగొన్నాడు మిమ్మల్ని మేము కొంచెం కదా అవి చెడిపోతాయి అవి చెడిపోకుండా దానికి ఏదో బోరిక్ పౌడర్ ఈ పౌడర్ కలుపు ఆ పౌడర్ కలుపు అదే భద్రం చేస్తాడు ఇప్పుడు దేహాన్ని ఎలా భద్రం చేస్తాడో బియ్యం బస్తాను కూడా అలా భద్రం చేస్తాడు ఆ దియ్య బస్తాన్ని కొందానికి ఉపయోగపడే డబ్బుని అలాగే వంద రూపాయలు కాగితాలో అదేలాభద్రం చేస్తాడు ఈ దేహము నుండి ఉండే ప్రీతి ఎలా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది దేహాభిమానంతో మనిషి జీవిస్తాడు సో ద పీపుల్ ఆర్ మౌ పీపుల్ బికాస్ ది ఆర్ కనెక్టెడ్ టు దిస్ బాడీ సో ఈ విధంగా పెద్ద వ్యామోహంలో జీవిస్తూ ఉంటాడు ఇట్స్ దట్ ఈస్ హౌ విన్ ఆర్ లివింగ్ ఇన్ కానీ ఇది సత్యం ఉంటాను అది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అజ్ఞాని అజ్ఞాని తాను అజ్ఞాని అని తెలుసుకుంటే ఇంకా వాడు అజ్ఞానం కాదు జ్ఞానం అయిపోతాడు కానీ అజ్ఞానికి తాను అజ్ఞానిని అని తెలియకపోతే వాడు ఉద్ధరింపబడ్డాడు సో చాలా చిత్రంగా ఉంటుంది ఒక యంగ్ మ్యాన్ నాదెక్కడో తెలియదు ఆ అదైతే ఏదో చదువుతున్నాడు మంత్రాలు ఎవరు చెప్పాల్సి వచ్చింది ఏదో దేవునికి సంబంధించిన మంత్రాలు ఆ కాగితం కాగితాలు ఏవో ఉన్నాయి పుస్తకంలో కాగితాలు ప్రాచీన ప్రతి కాగితాలు అవి చూసేసి మంచిదే అంత తప్పులే ఏ టు తప్పులే సో వచ్చి నాకు దండం ఎలా ఉందన్నది ఎలా ఉన్నాడంటే నేను సంస్కృతం నేర్చుకోకుండా కదా యంగ్ మ్యాన్ అయ్యి ఉండే సంస్కృతం నేర్చుకోవచ్చు కదా అంటే అది సంస్కృతం ఎందుకండి సంస్కృతం ఎందుకు ఏంటి నీకు తెలియదు అంతా కదా అంటే కాదు లిపి తెలుగులో తెలుగు లిపిలో ఉన్నా తెలియదు సంస్కృతమే కదా అంటే మరి చెప్పి ఉంటే తెలిస్తే కావడం ఎందుకంటే నువ్వు అన్ని తప్పులే చదువుతున్నావు అంతే తప్పులే నీకు విభక్తి జ్ఞానం లేదు గచిన జ్ఞానం లేదు ఏ జ్ఞానం లేదు అశ్వై దేవతాయే అని అంటాడా అస్య అంత అలా అని అన్నాడంటే చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి అన్నాడంటే వారికి వెంటనే దండ వేసేసి సత్కారం చేయవచ్చు అంత విభక్తి జ్ఞానం ఉంటుంది సో వైంచు స్టడీ అశ్రద్ధ ఎందుకు లేదు ప్రొఫెషన్ అదే ఉన్నప్పుడు శ్రద్ధ ఎందుకు లేదు వెరీ అన్ఫార్చునేట్ హోల్ విజన్ ఈజ్ రాంగ్ డైరెక్షన్లో పోతూ ఉంటుంది మనిషి వ్యామోహంలో కూడా కొట్టుకుపోతూ ఉంటుంది తెలుసు అదే మనకి సంస్కృతం రాలేదు అందు గురించి మనం ఏమో తప్పు చేస్తున్నామని తెలుసుకున్నాడు అనుకోండి ఇది ఎలాంటి మర్చితాను వెంటనే సంస్కృతం వచ్చేసి సంస్కృతం చెప్పిన వాళ్ళు లేరని అన్నాడు నా దగ్గర నేను చెప్తాను శనివారం నాడు మధ్యాహ్నం నాలుగున్న దగ్గర సంస్కృతం చెప్తాను ఉంటే ఎగ్జాంపుల్ కావగ్రీరాన కళ్ళు నీకోసం తీసుకుపోయాసి కాబట్టి అజ్ఞానంలో ఉన్నాము అని తెలుసుకోవాలి మేము మాకు తెలిసిందే జ్ఞానం అని అన్నదో మేము ఎవరు ఉద్ధరిస్తాడు లోకంలో ఫాలోయర్స్ ఉంటారు అదే అందేలేమని ఏ మాన విశాంత సో అజ్ఞానము పోగొట్టుకోవాలి నిరంతరము జ్ఞానం కోసం అలా కృషి చేస్తూ ఉంటారు మంచిది సో అన్నామేవలు సోమ్యం కాబట్టి ఇది దేహమునకు మూలమేమీ అన్నము అన్నం ఇక్స్ ఈజ్ నాట్ ఎండ్ అన్నానికి అది మళ్ళీ శుంగం దానికి మూలం ఉన్నది తెలుసుకో అన్విచ్ఛ అన్వేషణ చేయి సీతాదేవిని హనుమంతుడు అన్వేషించి తెలుసుకున్నాడు సిద్ధంగా అలా ఎదుగుకుండా కూర్చుని లేదు హీ హెర్చ్ సో తెలుసుకో అన్నానికి మూలం ఏమిటో తెలుసుకో అన్నం కూడా శుంగం అని తెలుసుకో తెలుసుకుని అటో మూలం అన్విచ్ఛ అత షష్ఠి అప్పుడు మూలాన్ని తెలుసుకో తెలుసుకుంటే నీకు ఎప్పుడు కూడా కార్యం నుంచి కారణాన్ని తెలుసుకోవటం ఆ వేల్ని బట్టి అలా ఉపలక్షణంగా ఉంటుంది అప్పులకి మూలం అన్నానికి మూలం అప్పులు అప్పులు మళ్ళీ శృంగం అని తెలుసుకో మూలం తేజస్సు అని తెలుసుకోండి తేజస్సు శృంగం అని మూలం సత్తు తెలుస్తుంది అంటే ఈ దేహము సత్తు నుంచి పుట్టింది మరి ఈ దేహము సత్తు నుంచి పుడితే ఎదుర్కొండా ఉన్న దేహం మాత్రం ఏమిటి అది సత్తు నుంచి పుట్టింది ఒకే ఆహారం కింద అన్ని ప్రాణులు బతుకుతున్నాయి శుచి దగ్గరికి వచ్చేప్పటికి ఇంకా డివిజన్ ఉండదు అంచేతనే విద్యాగనీయ సంపన్నే బ్రాహ్మణే గభహస్తిని శుచేవ శ్పాకేవ పండితా సమదర్శిని అంతా అన్ని ఫుడ్ బాడీస్తాయి దిస్ ఈస్ యాజ్ మచ్ుడ్ బాడీ యాజ్ దోర్ ఆర్ డాఫరెన్స్ నువ్వు ఈ దేహం పవిత్రం ఆ దేహం అపవిత్రం హూటూ యూ ఆర్ రాంగ్ వీ డోంట్ అక్సెప్ట్ నానా మేము అది పవిత్రం ఇది పవిత్రం అది అపవిత్రమే కదా యాభై వేలని ఇవై యాభై వేల నుంచి అజ్ఞానంలో ఉన్నామని అర్థం దా కాదు మా నాయనగారు ఎలా మా తాతగారు ఎలా చేశారంటే వాళ్ళు అజ్ఞానంలో బ్రతికారని అర్థం వట్ వర్ యున్ ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి భగవద్గీత సర్వవుడు మీరు అంటున్నారు కదా మాది చాలా ఆర్థిక నన్ను అడిగే నీకు ప్రశ్న అర్బాన యూనివర్సిటీ అర్బానాల్లో నేను ఏదో వచ్చి అక్కడ ఒకవేళ అడిగారు మా వంశంలో అంత చాలా ఆర్థడాక్స్ పీపుల్ మేమేమో వేద వేదాంగాలను అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము మా తాత గారు మా ముత్తాదారు అందరూ కూడా మా ఆయన గారు కూడా నేను కూడా కొద్దిగా చదువుకున్నాను కానీ మా కుటుంబంలో ఎప్పుడూ ఎక్కడా ప్రసంగం రాలేదు దాట్ దిస్ అని అడిగారు అంటే నేను చెప్పాను ఇట్ ఈస్ ఇగ్నంసం గీత ఇట్ ఈజ్ భగవద్గీత మీకు రాలేదంటే డాక్టర్ హిందీ ఇదివాసెప్ట్ కాబట్టి సకల ప్రాణును కూడా ప్రజా అంటే ప్రజా ఉంటే ప్రజా ఓకే బర్త్ యాజ్ బాడీస్ సో సకల ప్రాణులు కూడా సత్తు నుంచి పుట్టినది యాజ్ బాడీ వేర్ ఆల్ వన్ యాజ్ లైఫ్ వేఆర్ ఆల్ వన్ యాజ్ కాన్షియస్నెస్ వేర్ ఆల్ వన్ యాజ్ ఎగ్జిస్టెన్స్ వేఆర్ ఆల్ వన్ ఆ సత్తు నుంచి కదండి సత్ ఇస్ ద ఓకే వచ్చినప్పుడు సత్తు నుంచి వచ్చాయి ఇప్పుడు సెపరేట్ గా అలా ఉంటున్నాయా తల్లి నుంచి బిడ్డ వస్తుంది బిడ్డ సెపరేట్ గా ఉంటుంది తల్లి ఎగ్జిస్టెన్స్ సపరేట్ బిడ్డ ఎగ్జిస్టెన్స్ సెపరేట్ ఇస్ ఇట్ సో నో దట్ ఈస్ నాట్ ఎగ్జాంపుల్ కానీ వాట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ నెక్లెస్ బంగారం నుంచి వచ్చింది దట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కనసిన సో ఇప్పుడు కూడా సత్తునండే నిలిచి ఉన్నాయి సదాయతన ఆయతనము అంటే స్థితి ఆశ్చర్యం మునుగడ సదాయతన ఆయతనవాన్ భవతి స్థితి కలవాడు స్థిరంగా స్టేబుల్ గా ఉంటాడు ఆయతనవానుభవతి అంటే ఏదో ఒక స్థైర్యం దొరికింది మీకు అభిస్తాను ఓ ఉపాసనకు ఫలం తర్వాత మళ్ళీ వీడు చచ్చిపోయడం అన్నది ఉంటుంది కనుక దేహానికి ఎక్కడికి పోతాడు ఇంకెక్కడికి పోతాడు సత్ప్రతిష్ఠావి ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తాడు అక్కడి నుండి అక్కడ ఇప్పుడు సముద్రం ఈ వేరు సముద్రం నుంచి అక్కడికి వెళ్ళింది దానికి ఏదో పేరు పెడితే అది సముద్రంలోకి వెళ్ళినట్ట లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినట్టేవి ఇక్కడ సబ్సైడ్ అయిందండి ఎక్కడికి వెళ్తుందా ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడ సబ్సైడ్ అయిందనుకోండి ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి ఇటువంటి నెక్లెస్ రోడ్డు దగ్గర వేరు సబ్సైడ్ అయింది ఎక్కడికి వెళ్తుంది సెక్రటరీ రిప్లైన్ వెళ్తుంది అక్కడ వేరు సబ్సైడ్ అయితే ఎక్కడికి వెళ్తే ట్యాంక్ బంద్ రెడ్డికి వెళ్తుంది ఏమి వాట్ టైం ఆఫ్ రిప్లై ఇది ఎక్కడ వేరు సబ్సైడ్ అయినా జలంలోకి వెళుతుందని చెప్పకూడదు No, no, we are not interested in jalaam. We are interested in these names only. Mano svalha, laud. We are currently under the Ishvarula to alter him. Ishvarula to alter the Ishvara means that. Maraita tadināla nubatira. Jānti do inti saman hai, Maraita. This is different to Batisya. Tadināla nubatira mākharla yajana sthiti ki tīskele vidya di. Maraita ki vidya la dhe. This is not going to validate all those things. నీకు నేను గృహస్థని కర్తభోక్త పుత్రాభిమానం ఉంటే తద్దనం పెడతావు పుత్రాభిమానం లేకపోతే తద్ధనం పెట్టావు ఉత్తరాభిమానం ఉండాలి అదే ఒక అతను అన్నారు తజ్జనం ఎందుకు నేనున్నాను నేను ఆయన గారు పోయినప్పుడు ఆస్తి నువ్వు ఆయన నేనే తీసుకున్నాను అందుకోసమే పెట్టావు ఉత్తరాభిమానం ఎందుకన్నది పెట్టు నీకు పుత్రాభిమానం లేదనుకో ఆస్తిని ఏమో తీసుకోవద్దు కూడా ఆస్తి తీసుకోద్దు దేట హోల్ గుట్టు తండ్రి యొక్క నేమ్ ఉంటుంది కదండి వంశము గోత్రము అవన్నీ ఉంటాయి డోంట్ హోల్ టు దాంట్ రిణౌన్స్ బేస్ థింగ్స్ రిణౌన్స్ ఆస్తి నుండి వాటా వెళ్ళకూడదు ఆస్తి మీద సంబంధం లేదు నీ గదనం పెట్టకలేదు కాబట్టి ఇట్ ఈస్ క్లీన్ శాస్త్ర అయితే క్లీన్ సో అభిమానం ఉన్నప్పుడే తజ్జనం ఉంటుంది తిమానం మరొక కాబట్టి ఈ వేషానికి దానికి కన్ఫ్యూజన్ అనేది ఉండదు కన్ఫ్యూజన్ నేనే క్రియేట్ చేసి నేనే పరిహరించాను నీకుందని నా అభిప్రాయం కాదు సో ఎనివే భాష్యం యేం సమూలం ఇదం శరీరం ఘటాది సుంద శరీర భ్యాత్తికి భవే సీ భేతం సత్తు మంత్రణాన్ని భవత్ భాష్యం సన్న భీర్య విధిని చార్పీస్ విధులు భవత్ తీసులు సో ఎనివేం పృష్టం ఓ అలాగంటారా అంటే ఇదంత శరీరం వట అంకురం వట అంటే మర్రి మర్రి అంకురంకు మూలం ఎలా ఉందో విత్తనం ఉంది అదే విధంగా విత్తనం కనపడదు కనపడకపోయినా ఉన్నట్లు లెక్క సో అదే కనపడకపోయినా ఉన్నట్టే లెక్క కనపడలేదు కదా అని లేదని ఒప్పుకోకూడదు సో కొంతమంది అంటారు కనపడలేదు కాబట్టి మేము ఒప్పుకో ఉంటాం అది అది జీవితాన్ని కనిపించలేదు దీని కథ సడన్ గా గుర్తుకొచ్చింది సో ఒక యజమానికి ఒక కోతుని పెంచారు కోతిని కొంతమంది కుక్కర్ని పెంచినట్టుగా కోతుల్ని కూడా పెంచుతారు సో అలాగే యజమాని మన మనస్సే కోతుని అభిప్రాయం సో కోతుని పెంచి ఈయన ఊరుకు వెళ్ళాడు ఈనకొక అర్థమహతం గార్డు ఎంతకాలం వెళ్ళిపోతుంది కదా నీళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇదే డబ్బు కుక్క పిల్ల ఏమవుతుంది గార్డలు ఏమవుతుంది వీరు వల్ల డబ్బులు ఏమవుతాయి ఏమో రకరకాల సమస్యలుంటాయి కదా సో ఈ గార్డలు ఏమవుతుంది అంటే నీళ్లు పోయాలి మొక్కలకి ఈ కోటికి టైమింగ్ ఇచ్చారు కోటికి టైమింగ్ ఇచ్చి దాడి సో నీళ్లు పోయాలి దానిని కొంత భాషాది నేర్పి నీళ్లు ఎలా పోయాలంటే ఎంత నీళ్లు పోయాలి అనేది కోటికి తెలియదు ఎంత నీళ్లు ఎలా ఉంటుంది సో మూలము తన రేళ్ళు నీవు వెళ్ళాలి అది దానికి ఒక టైలి ఇచ్చి ఆ భాషలో చెప్పి నువ్వు వెళ్ళాడు వచ్చేసి కొత్త ఈ మొక్కలన్నీ ఇంకా గోడలు అలా బొత్త వరుసగా పెట్టున్నాయి అవన్నీ ఒకటి వస్తాయి అవి నీరు అడిగాడు ఎందుకు ఎలా చూసావు అప్పుడు ఆ కోట ఏం కదా నీళ్లు పోసి మోసమే డౌట్ వచ్చింది గ్రేండ్ తనిచేయలేదు సో కూలిట అని ఇచ్చాక తడిచేయి ఎగైన్ కుట్టిందో ఒక్క దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ డౌట్ గ్రేళ్ళు పనిచేయలేదు సో ఎగైన్ కులిట అనిచ్చే ఆ రకంగా అన్నీ అలా గోహదే పెట్టి చక్కగా గ్రేణ్ కనిపితే కూర్చుంటున్నారు సో అలాగే కాదు అన్వేషణ అంటే ఉపలక్షణం కంటే కనపడకపోయినా అన్నట్టే లెక్క కాబట్టి పైన ఆ తుదిని కట్టి నీళ్లుకొస్తే వీళ్ళు వెళ్ళి అవి తరుస్తున్నాయి అని లెక్క దాంట్లో అంటే కనపడక్కర్లా కంటి కనపడేది ఎక్కడూ కూడా సత్యం కాదు కంటి కనబడనిదే సత్యం అవుతుంది అధోక్షజ అని పేరు ఈశ్వరుడు అధోక్షజ అంటే కంటికి కనబడని వాడు అని అర్థం ఏది కంటికి కనబడుతుందో అది ఆయన కంటే క్రంబోంటుంది అధ అక్షజ అధహ ఆయన కంటే క్రంబో ఉంటుంది అంటే కనపడేది ఆయన కంటే తిరండు ఉంటుంది అంటే ఆయన కంటే తినవద్దు అని అర్థం ఎనివే సో ఈ శరీరానికి మూలం ఎక్కడా అదేవిధంగా ఈ వటవృక్షానికి లాగే తస్యా శరీర కుమూలం సార్ ఈ శరీరానికి మూలమైతే నాన్నగారు మీరు చెప్పండి విధించినందుకు ఆయన అడిగి ఆయన చెప్తారు ఇచ్చేదం పుష్ఠ ఆహపిత్యవమూలం సార్ అన్యత్రానా శరీరానికి అడిగితే ఆయన చెప్పాడు అన్నం కాకపోతే శరీరానికిరా అని చెప్పారు అన్యప్రాణ్య అన్యప్రావ సన్నము కంటే మరి ఒక చోట ఎక్కడ ఉంటుంది అని చెప్పారు అంటే అర్థమవుతుంది అన్నము మూలము అన్నమేవ మూలం ఇచ్చిప్రాయ అని అలాగే ఆక్షేపవచనంగా చెప్తాం అంటే ఎంఫోసిస్ కోసం కాబట్టి శరీరానికి మూలము అన్నము కథం శరీరానికి మూలం అన్నము అంటే ఉంటే దండపడిగా తెలుసుకోవడం కాదు అంటే ఏదో అన్నం శరీరం నిలబడింది నాట్ లెగ్గా శరీరంలో ఉండే ప్రతి గ్రామం కూడా అన్న వికారమే బస్తాలో ఉండే బియ్యం మధ్యాహ్న మాంసమూలకంగా తయారై ఇటువంటి తిరుగుతో నేను ఫలానా చెప్తోంది అని అర్థం దట్ ఈస్ హైట్ ఈస్ బంగారం నెక్లెస్ ని మూలం అంటే అర్థం ఏంటి ఏదో ఏదో అన్డిఫైన్డ్ వేలో బంగారం నుంచి నెక్లెస్ వచ్చిందనా నెక్లెస్ రూపం వేసుకుని బంగారమైపోతూ సంచారం చేస్తోంది అని అభిప్రాయం సో అది మూలమంతం ఎందుకే అది వివరిస్తున్నారు కథం అసితం హియన్నం అభ్యుద్రవీకృతం జాహరే నాగ్ని పరిణమతే సో కొంచెం జాదస్కంగా చెప్తారు మంత్రంలో రిజిటెషన్స్ ఉంటాయి తిన్న అన్నము తినబడిన అన్నము అద్భుర్ద్రవీకృతం రాగబడిన నీటి చేత ద్రవంగా చేయబడుతుంది ద్రవీకృతం జాఠరేణ అగ్నినా పశ్యమానం జఠరమునందుండే అగ్ని చేత పచ్చనే చేయబడుతుంది రసభావేన పరిణమత థ్యాంక్ యూ రసభావేన పరిణమతే రసరూపంగా పరిణామాలు చెంది రసం అంటే పుష్టి అని అర్థం అంటే న్యూట్రియన్ అది అంటే రక్తము మాంసము ఆహా ఆయన ఇంకా ఇన్వెస్ట్మెంట్ చూడండి నేను నేను రసం అంతా నేను కవర్ చేసేసాను ఈజ్ గివింగ్ ద ప్రాసెస్ ఆల్సర్ రసం వస్తుందండి రసం అంటే న్యూట్రియన్స్ ఆ రూపంగా ఏదైతే ఫుడ్ లో పార్టీ అబ్జార్బ్ అయిపోతుందో బట్ అబ్జార్బ్డ్ కోసం ఈస్ కాల్ రసం ఈ బాడీ ఉంది ఇది నా బాడీ అయినా దాంతో మనకి తెలుసున్నది నయా పైసంత కూడా లేదు రూపాయలో నయా పైసంత లేదు మనకి తెలుసున్నది కాదు ఎంటైర్ మెడికల్ ఫ్యాకల్టీ అంతకి ఇంతవరకు తెలుసున్నది రూపాయలు నయాపేస్ అంత లేదు మనకేమిటి తెలుసున్నది మనకు రూపాయలు రూపాయలంత తెలిస్తే మరి ఇంత రీసెర్చ్ ఎందుకు ఇంకా చాలా రిసెర్చ్ చేస్తున్నారు డిఎన్ఈ అంటున్నారు ఇది రోజు రోజు కొత్త బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ కూడా వస్తున్నాయి బయలాజికల్ సైన్సెస్ లో ఎని సో ఈ స్టమక్ లైనింగ్ అనేది స్టమక్ వాల్స్ ఆ స్టమక్ వాల్వ్స్లో పచనమైన ఆహారము అబ్జార్బ్ చేయబడుతుంది బాడీలోకి ఆ అబ్జార్బ్ చేసేటువంటి అవి మైండ్ మినిస్క్యూల్ ఉంటాయి చిన్న చిన్న బొడిపుల్లా ఉంటాయి స్మాల్ ఇండెంటేషన్స్ లాగా ఉంటాయి ఇట్స్ నాట్ ఎ సాఫ్ట్ టిష్యూలా ఉండదు వాడికి చిన్న చిన్న బొడిపుల్లాగా ఉంటుంది అనమాట స్టమక్లో అవి ది మూవ్ వాల్స్ స్మాల్ టెంటకిల్స్ లాగా ఉండి వెరీ స్మాల్ డే మూవ్ ద కంటిన్యూస్లీ మూవ్ అలా మూవ్ అయితే ఉంటాయి ఎందుకంటే స్టల్ ఉండాలి కదండీ అలా మూవ్ అయ్యి ఆ మూవ్ అయితేనే రెడీ ఫర్ ఎక్సార్షన్ దోప్ అలా అడ్జాబ్ సో ఈ ప్రాసెస్ ఇట్ గేస్ ఆన్ ఆల్ డి ట మనకు అజీర్ణి అంటే అలాంటి మూవ్మెంట్ కొంచెం డల్ అయిందని అర్థం మందాగ్ని అంటే అవి కొంచెం మందంగా స్వామరిగా ఉన్నాయని అర్థం సరిగ్గా మూవ్ కావట్లేదు అంటే అబ్సాప్షన్ లేదు జీర్ణం కావట్లేదు ఏదో సమస్య సో అది అని రసాక్షోణితం శోణితాన్ మాంసం మాంసాన్ మేధ మేధసో స్థిని అస్థిభ్యో మజ్జా మజ్జ్యాయా శుక్రం అని ఆయన మొత్తంతో అలగిపోతున్నారు చూడండి నాకు జీయం భార్గవాలో కాదు ఉన్నారు వీళ్ళో సిసిఎంబిఎని చూడండి దానికి డైరెక్టర్గా పనిచేసారు పెద్ద సైన్స్ ఇష్టం రిటైర్డ్ ఆయన నిన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నేను ఒక లెక్చర్ పడిపోతాను మీరు ఏం మీకు అవకాశం చెప్పలేదు ఎండలో మీరేమి ఇబ్బంది పడతారని నేను డిస్టర్బ్ చేయలేదు నేను వెళ్లి చెప్పేసి వచ్చాను దాని అధ్యక్షుడు ఆయన ఆ సమావేశాన్ని భారత ఆయన లెక్చర్ ఇచ్చేదిగా వరంగల్సీ ఆయన ఇచ్చారు